అనగనగా ఒకటో తరగతి అయ్యవారు ఆ అయ్యవారు తరగతిలో అరవై మంది అందులో అబ్దుల్లా ఆ ఉదయం పూట బడికి రాలేదు అబ్దుల్లా అబ్దుల్లా ప్రొద్దున రాలేదెందుకు అమ్మ అన్నం వండలేదు సార్ అమ్మ అమ్మ ఎందుకు వండలేదు ఆయన బియ్యం తేలేదు ఆయన ఆయన ఎందుకు తేలేదు ఆఫీసులో జీతం ఇవ్వలేదు ఆఫీసు ఆఫీసు ఎందుకు ఇయ్యలేదు ఆర్థిక దుస్థితి ఆర్థిక దుస్థితి ఆర్థిక దుస్థితి ఆర్థిక దుస్థితి ఎందుకు ఏర్పడినావు అందుకు సమాధానం దేశాన్ని ఏలే దేశాయి నడుగు దేశాయి దేశాయి ఎందుకు నీ సమాధానమేమి అందుకు సమాధానం ఇదివరకటి ఇందిరమ్మ నడుగు ఇందిరమ్మ ఎందుకు నీ సమాధానమేమి అందుకు సమాధానం నా రెక్కలు విరగ్గొట్టి మూలపడేసిన మూఢ ఓటరు ఓటరు ఓటరు ఎందుకు విరగ్గొట్టినావు నా బంగారు నోటిని లాకప్ చేస్తే విరగ్గొట్టక ఊరకుంటానా